మీటింగ్ ఆరకుందాము స్టార్టింగ్ ప్రేయర్ నతని బ్రదర్ చేస్తారు ప్రేయర్ అయిపోయిన తర్వాత సుజాత పాట పాడతారు ప్రైజ్ లా నతని బ్రదర్ పరిశుద్ధుడ స్తోత్రమునైనా ప్రేమ గల తండ్రి అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రవ మీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నేను తండ్రి గడిచిన కాలం మీ కృపలో కాపాడి నైనా భద్రపరిచే దేవాతం చెల్లిస్తుంటున్నాం తండ్రి మమ్మల్ని సజీవులకు నిలబడిన దేవ స్తోత్రమునైనా అయినా మా పాపాలు మా షాపాలు మా నరక శిక్షణ అదేవా మీరు కలవరు సిలువలో భరించిన తండ్రి మాకు ఈ ధన్యత ఇచ్చినందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన నాయన ఈ యొక్క ప్రభా మరి స్కై ప్రోగ్రాంలో ప్రభు ప్రతి ఒక్కరు పాల్గొని తండ్రి ఆయన నీకు మైమతే చెబిడలుగా సహాయం దయచేయండి ప్రభు మాక్యందరూ మాతో మాట్లాడండి ఆయన మా జీవితాలను మేము సరిచేసుకొని ఆయన ఈ లోకానికి మాదిరిగా మీ సాక్షులుగా మేము వండుటకు మీ ఆత్మ నడిపింపు మాకు సిస్టర్ పాటపా ధన్యమోయంతో ఏసయ్యనో కలిగిన జీవితము ఏసయనో కలిగిన జీవితము ధన్యమూయంతో ధన్యమో ఏ కలిగిన జీవితము ఏషయనో కలిగే నా జీవితము ఇహ మందును పరమందున నూరు రెట్లు ఫలముందురు ఇహ మందున పరమందున నూరు రెట్లు ఫలముందురు వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము कलगीना जीवतामो एसैयनो कलगीना जीवतामो एवरि अतिक्रममलो परिहरिंपवडनो एवरि अतिक्रममलो परिहरिंपवडनो एवरि पापमलो చాబడేనో ఎవరి పాపములు మన్ని చాబడేనో వారి ధన్యులు వారెంతో ధన్యులు వారే ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఏ సయ్యను కలిగి క్రీస్తు యసుకు సమర్పించు కరములే కరములు క్రీస్తు యసుకు సమర్పించు కరములే కరములు క్రీస్తు స్వరము విను వీణులే వీణులు క్రీస్తు యేసువరము విను వీణులే వీణులు వారి ధన్యులు వారెంతో ధన్యులు Vare danyalu, vare ento danyalu, danyamu ento danyamu, esayyanu kaligina jeevitamu, esayyanu kaligina jeevitamu. ప్రభుయేసుని సేవ చేయు పాదములే సుందరములు ప్రభుయేసుని సేవ చేయు పాదములే సుందరములు ప్రభుని గోర్చి పాట పాడు పెదవులే పెదవులు ప్రభుని గోర్చి పాట పాడి పెదవులే పెదవులు వారే ధన్యులు వారితో ధన్యులు వారే ధన్యులు धन्यमो इल्तु धन्यमो एसैयनो कलगीना जीवतामो एसैयनो कलगीना जीवतामो आत्मलो नित्यमो एदुगुचुन्ना वारनु आत्मलो नित्यमो यदुगुचुन्ना వారును అపవాది తంత్రములు గుర్తించువారును అపవాది త్రములు గుర్తించువారును వారే ధన్యులు వారెంతో ధన్యులు వారే ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఏ శయ్యను కలిగి నా జీవితము అలిగి నా జీవితము శ్రమలయందుడుచున్నవారును వారును ఎందునిలచి పాడుచున్నవారును శత్రుబాణ మోలెల్లా చెదరగొట్టువారును శత్రు బాణ మోలెల్లా దరగొట్టువారును వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఏ సయ్యను కలిగి కలిగిన జీవితామో ఏ సయ్యను కలిగి నా ihamandunu paramanduna nooru rettlu phalamundunu ihamandunu paramanduna nooru rettlu phalamundun vaare dhanyulo varento dhanyulo dhanyamo ento dhanyamo yesaiyano taligina jeevithamo thank you sister praise the lord మీకు ఈ ఉదయం నుంచి ఇంతకు మన సురక్షితంగా ఇంటి మీకు ఎంత వందనాలు ప్రభావ మిమ్మల్ని స్థితించే అవకాశం ఇచ్చినారు మరి విశేషంగా ప్రభా గొప్ప భాగ్యమైన మీ యొక్క శర్రత్వాలో పాల్పొందే ఆ యొక్క యోగ్యతను మాకు ఇచ్చినారు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభావ కాబట్టినైనా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం ఈ సాయంత్రం సమయంలో ఈ సన్నిధిలో మరోసారి మేము తిరిగి వచ్చినాం ప్రభావ మీ దగ్గరికి వారిని ఎవ్వరినీ మీరు తోసుకొచ్చారు నైనా ఎంతో ప్రేమ దయ జాలి గొప్ప దేవుడు అవును ప్రభావ మీ సన్నిధికి వచ్చినాము తండ్రి వల్లే మనం స్వీకరించండి వాక్యాలన్నీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల పర్షుదాత్మ నడిపి మాకు అవసరంనైనా మిమ్మల్ని గనపరచాలా స్పించాలా కొనియాడాల మీ యొక్క నీతి సత్యాన్ని అన్నింటిలో ప్రకటించి మీ నామాన్ని మేము ప్రసిద్ధి చేయాలా అటువంటి సేవా పరిచయలో మమ్మల్ని నడిపించమని ఏ పరిశుద్ధ నామంలా ప్రార్థించుతున్నాం తండ్రి ఆ ఈ రోజు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం ఉంటున్నాం బైలోని గ్రీహోరిన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బహులోను కాలం ప్రతిసారి క్యాలెండర్ చూసినప్పుడల్లా ప్రతిసారి ఆ గోడ గడియారం చూసినప్పుడల్లా బహులోను మనకి జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే మనం ఉంటుంది బహులోన కాలం అని కాబట్టి ఈ విషయాన్ని మనం బహు జాగ్రత్తగా పరిశీలించాల బహులోను ఆత్మీయ స్థితిలో ఉంది అది ఎక్కడ ఉంది అది ప్రకృతి సాధ్యమైన కనులకు కనిపించదు నీ ఆత్మీయ నేత్రాలకు కనిపిస్తుంది అందుకనే నీ ప్రార్థన జీవితంలో ప్రభువ నా ఆత్మీయ నేత్రం విప్పునైనా అని అడగాల అడగకపోతే మటుకు ఏది దొరకదు నాకు తెలుసు బైబుల్ విషయంలో ఆయన తనంతట తాను మీ దగ్గరికి రాడు మన దగ్గరికి రాడు తనంతట తాను మనకి రక్షణ అనుభవం ఇవ్వడు తనంతట తాను ఏది చెయ్యడు మనం అడగకపోతే మటుకు ఆయన చెయ్యడు ఎందుకంటే మనిషికి స్వేచ్ఛ అనే వరాన్ని దేవుడు ఇంగ్లీష్ లో మనం దాన్ని ఫ్రీ విల్ అంటాం అన్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ అనే ఆ యొక్క బహుమానాన్ని మనకి అనుగ్రహించాడు కాబట్టి మన హృదయానుసారంగానే ఆయన సన్నిధికి రావాలా ఆ మన ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలా ప్రార్థన జీవితం అధికం చేసుకోవాలా రక్షింపబడ్డ కాలంలో ఎంత సమయం గడిపినామో ప్రభు సన్నిధిలో ఈ దినము అంతకంటే కనీసం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న మనం సమయం గడపడం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో కాబట్టి ప్రార్థన జీవితం తప్ప వేరే మార్గమే లేదు ఎందుకంటే ప్రార్థన అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేయబడటం ప్రార్థన అంటే ప్రభువు నీ జీవితంలో ఆయన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చడం కొరకు నువ్వు ఆమోదించాల్సిందే ఈ ప్రార్థన జీవితానికి అర్థం అది అనేక రకాల అర్థాలు చెప్తుంటారు మనుషులు కానీ అసలే అర్థం ఏంటంటే నేను మనిషికి ఈ సృష్టిని అప్పగించిన ఆదామ వాళ్ళకి సమస్త సృష్టిని పరిపాలించండి అని వాటి మీద మీకు అధికారం ఇచ్చిన అన్నాడు భూమిని లోపర్చుకోండి సముద్రంలో చేపలని దాని తర్వాత ఆకాశ పక్షులని అంటే మూడు ప్రపంచాల మీద మనకి అధికారం ఇచ్చింది దేవుడు ఆ మూడింటిని మనం పోగొట్టుకున్నాము ఆదామ వాళ్ళ పాపం ద్వారా అని రక్షింపబడ్డాక వాటి తిరిగి మనం పొందుకోవాలి ఎందుకంటే పాపం పాపం పూరితమైన జీవితంలో మనుషులు ఆదాది కాలం నుంచి ఉంటుండగా దుష్టశక్తులు అన్యాయంగా మన స్థానాలని ఆక్రమించుకున్నాయి అవి ఎన్నిసార్లు నేను చూపించిన మీకు వాక్య పరంగా మన మనకున్న అధికారాన్ని అవి లోపరుచుకొని మనల్ని బలహీనతలు చేసి మనల్ని ఆ బహుశ్రమల పాలు చేస్తూ మనల్ని నశింపడానికి వాటి పని అది ఎందుకంటే దేవుని సృష్టిలో అతి విలువగల సృష్టి మనుషులే కాబట్టి మనుషుని ప్రభు చింతకే మనుషులు పరలోకానికి పోనియకుండా అనేక పర్యాలు కూడా అడ్డగిస్తూనే ఉంటాడు ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మీయ ప్రపంచాలలో నువ్వు అడుగు పెట్టడం నేర్చుకుంటావో నీ అధికారాన్ని తిరిగి నువ్వు పొందుకుంటావో నీ సింహాసనాన్ని నువ్వు తిరిగి పొందుకుంటావో నీ కిరీటాన్ని నువ్వు తిరిగి పొందుకుంటావో అప్పుడే నువ్వు దేవునికి ఇష్టనిగా జీవించగలవు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే విశ్వాసము సంఘంలో లేదా రక్షణానుభవం సంఘం లేదా వేసుకుని వెంబడిస్తలేదా వెంబడిస్తున్నారు కానీ స్వస్థతలు ఎందుకు లేవు మంచి మంచి విశ్వాసాలు క్యాన్సర్ రోగానికి ఎందుకు మరణిస్తున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు మరణిస్తున్నారు కిడ్నీ ఫెయిలియర్స్ ఎందుకు మరణిస్తున్నారు అంటే ఏదో లోపం ఏదో తప్పు జరిగిపోయింది ఆయన పొందిన గాల స్వస్థత ఆయన రెక్కల ద్వారా రెక్కల క్రింద మనకి స్వస్థత ఆయన వాక్యం బయలుదేరగానే స్వస్థత ఎన్ని వాక్యాలు ఉన్నాయి ఆయన కానీ ఎందుకు స్వస్థత లేదు ఎందుకు స్వస్థత లేదంటే మతపరమైన జీవితము ఆ యొక్క అసలైన మార్గాన్ని తప్పిపోయింది ఈ సజ్జలను గ్రహించలేక నీ యొక్క సింహాసాన్ని నువ్వు స్వీట్ నువ్వు ఈ లోపం నేను కొట్టుమిట్టాడుకుంటా నీ కాలని ముగించుకుంటున్నావు అకాలమైన జీవితం అకాలమైన మరణం నీ రోజు నేను విషయాలు చూపిస్తాను ఆశ్చర్యపడలాగా ఏ సుప్రభు నమ్మిక ఉంచేవాడు ఎప్పటికీ చావడం వాక్యం అయితే ప్రార్థన కూర్వమే తెలుసుకోవాల్సిందే అట్లా సాధ్యం కావ అందరూ చనిపోతున్నారు కదా అది మానవ తలంపు కానీ ఆత్మీయమైన జీవన విధానం ఏంటంటే నీకు ఇష్టం అంటేనే నువ్వు నీ ప్రాణనీ ఆయన నాకు నాకు అధికారం అది పెట్టుటకు తీసుకున్నటకు మళ్ళీ ఆయన బిడ్డలమైన మనము ఆయన నుంచి పొందుకున్న గుణగా క్రీస్తు కలిగిన మనసు మనకుంది క్రీస్తు కలిగిన క్రీస్తు క్రీస్తుని ధరించుకున్నాం మనం యాక్చువల్ గా ఆయన మన హృదయంలో నివసిస్తున్నాడు అటువంటి మనం కూడా అదే తీర్మానంలో ఉండాలా కానీ దురదృష్టం ఏంటంటే చర్చ్ దాన్ని సహించలేదు భరించలేదు అందుకు దాన్ని ప్రకటించలేదు నీ ఇష్టం ఉన్నప్పుడే నువ్వు ప్రాణాన్ని విడిచిపెట్టగలవు నేను ఎన్నిసార్లు దాన్ని గమనించిన ఇంకా నేను రెడీగా ఉన్నాను అని ఎవరైతే అంటారో ఆ ఐసీలో ప్రార్థన చేసినాక వాళ్ళు ఆ యొక్క నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ హాఫ్ అవర్ తెల్లారో కాలం ముగించుకోవడం చూసిన ఎందుకంటే దేవుడి స్వేచ్ఛ ఇచ్చాడు మనకి కాబట్టి ఆ మంచం మీద వాళ్ళ బాధను అనుభవిస్తూ ప్రభా ఇంక నేను నేను భరించలేని నన్ను తీసుకో అంటారు అప్పుడు ఆ స్వేచ్ఛగా వారి ప్రాణాన్ని వాళ్ళు దేవునికి సమర్పిస్తుంటు కాబట్టి ఇటువంటి విషయాలని ఏదో ఒక రోజు మనం బహు వీరంగా జనిస్తాము ఇంకా మనం దానికి ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి సిద్ధపడాల కొన్నిసార్లు పాలు దాగి మనం ఉంటామన్న విషయము ఇక్కడ అయితే మనము కొన్ని వారాల నుంచి ప్రకటన గ్రంథంలోని వాక్యాన్ని జనిస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని ఆ పంతొమ్మిదవ అధ్యాయంలో ముఖ్యంగా ఒక విషయాన్ని మనం ధరిస్తాము చూడండి సరే ప్రటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో ఆ యొక్క మొదటి భాగంలో అంటే మొదటి వచనం నుంచి రెండవ వచనంలో చూస్తాం మనము ఆ యొక్క మర్మమయమైన మహావేశ్య బులోను అన్న అంశం గురించి కొంతకాలం కింద గనించిన ఆయన ఈ తీర్పు తీర్చాక ఏం జరుగుతుంది మనం చూస్తా ఉన్నాం అన్నట్టు ఆమె ఎంత భయంకరంగా ఉంటుంది మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ బీభత్సవమే ప్రపంచాత్మకంగా ఎందుకంటే మరణకాండ విలేతాండతా ఉంటుంది అని నిర్ణయాలు మీకు చూపించిన రాహేలు తన పిల్లల్ని కోరుకొని ఏడుస్తుంది అని శుభ చూపించిన అట్లనే ఆ దినం చలికాలం గాని విశ్రాంతి దినం అంతే గానీ అని ప్రభు ఒక సూచన ఇచ్చిండు మనకి అంటే విశ్రాంతి దినం ఖూ భయంకరమైన మరణకాండ ఆరంభమవుతుంది అని అదొక సూచన ప్రభు మనకి కాబట్టి విశ్రాంతి దినము అంటే సండే అన్నట్టు అంటే అందరు సండే అక్కడికి వెళ్తారు కాబట్టి ఆరాధనకి అక్కడ ఆరంభమైతుంది అన్నట్టు కాబట్టి మనకు తెలుసు చర్చ్ అనేది ఆత్మీయమైంది అది బిల్డింగ్స్ కి సంబంధించింది కానీ కాదు కానీ దురదృష్టం ఏంటంటే మతపరమైన జీవితము ఇంకా బిల్డింగ్స్ నే నమ్ముకుంది అన్నట్టు కాబట్టి ఆ యొక్క మహాబబులను మహాపట్టణం అది అది పొగ యుగ పైకి లేచి చిన్నది అన్న విషయాన్ని కొంతకాలం కింద నేను మీకు చూపించిన దాని తర్వాత సింహాసనాసుడు దేవునికి నమస్కారం చేస్తూ ఆ నాలుగో వర్షాల్లో మనం చూసినాం ఇరువది పెద్దలను నాలుగు జీవులను సగలపడి ఆమెను ప్రభుని శుద్ధించుడి అని చెప్పు సింహాసనాసుడు దేవునికి నమస్కారం చేసేది అయితే వీళ్ళు ఆరంభంలో మనం చూసినాము ప్రంలో వీళ్ళంతా యేసు ప్రభుకి గొర్ర పిల్లకి నమస్కారం చేసినట్టు మనం చూస్తున్నాము కాబట్టి ఈరోజు వాక్యము యేసు ప్రభుకి సంబంధించింది అంటే కొన్నిసార్లు ఆయన గురించి అంతగా వినకపోయింటేమో మనము ఒకవేళ మనం ధ్యానిస్తున్నప్పుడు తెలుస్తూ ఆయన ఎటువంటి వాడు అనేటిది వాక్యమే మనల్ని మనకు చూపిస్తా ఉంటుంది అన్నట్టు ముఖ్యంగా చూడండి ఇప్పుడు పదకొండు పదకొండు నుంచి మనం చూస్తాము అంతకుముందు మనం ఏం చూసినామంటే మహావేశకు తీర్పు తీర్చినాక దేవుడు గౌరపిల్ల పెళ్లి విందుకు సంబంధించిన వాక్యాలను మనకు చూపించు దానికి సంబంధించిన విశేషమైన వాక్యాలు మనం చూసినాం ఎప్పుడు వినని ఉన్నాయి అందులో కానీ ప్రభు మనకి బయలుపరచేటు వాటి అన్నిటినీ దాన్ని ముఖ్యంగా బుద్ధి లేని కన్యగలకి ఏం జరుగుతుంది అని మీరు ఎవరు అడిగినా చెప్పలేరు నాకు తెలుసు మంచి మంచి సంఘాలలో నేను అడిగి చూసిన కన్యక పెళ్లి మీద పెళ్లిలోనికి పెళ్లి కుమార్తె లోకలికి వెళ్ళిపోతే పెళ్లి కుమారుడుతో పాటు తలుపులు గది తలుపులు వేయబడ్డాక బుద్ధి లేని కన్యగలు బయటనే ఉన్నారు మళ్ళీ వాళ్ళకి ఏం జరిగింది అని ఎవరైనా అడిగినా ఎవరు చెప్పరు ఒక ఏం జరిగినా గానీ చివరికి మళ్ళీ వాళ్ళు పరలోకం పోతారా అని అడిగి చూడండి చెప్పలేరు కానీ ప్రభువానికి జీపించు వాళ్ళు చివరికి వస్తారు వారు ఎంతగానో శ్రమను అనుభవించి కొన్ని సంవత్సరాల క్రితం నేను అనుకుంటా కనీసం ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం చెప్పుకున్న వాక్యం కరణి గొడ్రాల ధనురాల ఉని దళితులు రాసిన పత్రికలు చూపించిన వాక్యం వీళ్ళందరూ ఎవరంటే అంటే క్రైస్త మతపరమైన జీవితం అది కరణి గొడ్రాలనేది కానీ విశ్వాసులు పరిశుద్ధంగా నిష్కాలంకంగా ఉండే పెళ్లి కుమారితే ఎటువంటి మచ్చ ఎటువంటి ముడత లేనిది అటువంటి నిష్కలంకంగా ఉండే ఈ యొక్క పెళ్లి కుమారితే ప్రసవించే పెళ్లి కుమారుతే అన్నట్టు కానీ ఇక్కడ ఇంకొక స్త్రీ ఉంది ఆమె అని గుడ్రాలన్నట్టు అంటే మతపరమైన జీవితంలో వాళ్ళు ఎప్పుడు ఏసుప్రభుని ప్రకటించరు అన్నట్టు అనడం అంటే అర్థం అది యేసుప్రభుని సువ పరిచయం చేయడం ప్రజలకి సిగ్గుపడకుండా ధైర్యంగా ఈరోజు తొంభై శాతం క్రైస్తవులు సిగ్గుపడతారు భయపడతారు యేసు గురించి మాట్లాడాలంటే డైరెక్ట్గానో ఇన్డైరెక్ట్ గానో మనం ఎప్పటికీ ప్రభుని ప్రసిద్ధి చేస్తూనే ఉండాలా అందుకోరికే నువ్వు ఇంకా బ్రతికున్నావు లేకుంటే ఎప్పుడూ రచిపెట్టు వద్దావు సరే కొంచెం కష్టం అట్లా మాట్లాడితే ఊహించుకొని ఎన్నిసార్లు మనం నోట్లోకి పోయి బయటకు వస్తేవి నువ్వు నేను కూడా కదా నా జీవితంలో ఎన్నిసార్లు ఏమో సాయంత్రం నేను సాక్ష్యం చెప్తాను ఇన్స్పిరిట్స్ అంటాం వాటిని అంటే మత్స్య నీటికి సంబంధించిన దురాత్మలు అవి అన్నిటికంటే బహు కఠినమైన దురాత్మలు అని ఒకసారి రికార్డింగ్స్ లో చూపిస్తే మీకు ఎప్పుడైనా జ్ఞానం ఉంటే మీరు కూడా చూడొచ్చు మరీన్ స్పిరిట్స్ అంటే బహు కఠిన దురాత్మలు అవి అన్నిటికంటే బహు కఠిన ఎందుకంటే అవి సమస్తము నీటిలో నుంచి వచ్చిన మీకు తెలుసు అధికండంలో దీన్ని మీకు చూపించిన కూడా ఒక రికార్డింగ్స్ లో ఆ మొదటి నుంచి అగాధ జలములు ఉన్నాయి అధికాండంలో దాని తర్వాత ఈ జలము భూమిని కమ్మీసినాయి దాని మీద దాని దేవుని యొక్క ఆత్మ అల్లాడుతున్నది ఇంగ్లీష్ నేను చూపించిన బ్రూడింగ్ అని అల్లాడడం వేరే బ్రూడింగ్ వేరే కూడా నేను చూపించిన అంటే పరిశుద్ధ ఆత్ముడు ఏం చేసేడు ఆ నీళ్ళ మీద అని ఆ భూమి మీద దాని భూమి బయటికి రావడము దాని తర్వాత జ ఆ యొక్క నీళ్ళల్లో దేవుడు దాని భూమి మీద జీవరాశులు పుట్టడము అంటే భూమి కూడా వచ్చింది కదా దాని తర్వాత ప్రతి జీవరాశికి నీళ్ళు అవసరం ఎందుకంటే మన శరీరంలోనే తొంభై శాతం నీళ్లు ఉంటాయి అంటే ఎందుకంటే మనం కూడా అందులోంచి బయటకొచ్చిన వాళ్ళే నీళ్ళ నుంచి అంటే భూమి నుంచి తీసుకొచ్చారు దేవుడు మనల్ని కానీ భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే నీళ్ళ అదే రీతిగా పక్షులు కూడా నేను చూపిస్తున్నావు సార్ వాక్యం పక్షులన్నీ నీళ్ళ నుంచి బయటకు కొన్ని చేపల రూపకంగా ఉన్న పక్షులు అవి పక్షుల్లాగా మారి నీళ్ళ నుంచి పైకి వెళ్ళిపోయాయి అందుకే ఈ రోజు కూడా మీరు చూస్తారు కొన్ని పక్షులు నీళ్ళలో పోతాయి పోయి చాపాలు పట్టుకుంటాయి తింటాయి కొంతసేపు నీళ్ళే తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే అవి ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి కాబట్టి ఇవన్నీ నీళ్ళ నుంచే వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ మూడు ప్రపంచాలు మూడు ఆత్మీయమైన స్థలాలు దుష్ట శక్తులు ఉన్నాయి మనం వాటి విజయం పొందుకోవాలా అయితే సాయంత్రం నేను అదే విషయం చెప్తున్నా మనందరిలో ప్రతి ఒక్కరికి ఏదో అధికారం దేవుడు అనుకరించుంటాడు నీళ్ళలో గాని భూమి మీదనే కానీ ఆ యొక్క ఆ యొక్క ఆకాశంలోనే కానీ అయితే దుష్టశక్తులకు తెలుసు ఒకనొక దినం వీడు అధికారాన్ని తిరిగి పొందుకుంటాడు మనం దొంగలించినము అని వీడు తిరిగి పొందుకుంటాడు కాబట్టి ఆ అది నీకు ఎటువంటి అధికారం దేవుడాన్ని గ్రహించింది ఆకాశం సమూహముల మీద అధికారం ఇచ్చిండా లేక భూమి మీద అధికారం ఇచ్చిండా లేక ఆ యొక్క నీటి సముద్రము మీద మీకు అధికారం ఇచ్చిండే అన్నిటికంటే ప్రాముఖ్యమైన అధికారము నీటికి సంబంధించింది అందుకే ఈ దుష్ట శక్తులు పోయి ఆ అధికారాలను అన్నిటిని ఆక్రమించుకున్నాయి నుంచి అన్ని దుష్టులు బయట దుష్టాత్మలు బయటకు వచ్చి మనుషులని శ్రమల పాలన చేస్తున్నాయి భూమి మీద ఉండేది సర్పమిత్ర తెలుసు అదే ఆకాశ పక్షులంటే మీకు తెలుసు అదే రీతిగా ఆ సముద్ర గర్భంలో ఏముంటో మీకు తెలుసు అపవాది లేవాయిత నచ్చు మన గతంలో చూపిస్తున్నా ఒకసారి నీళ్ళలో మించురాత్మ ఆ స్థానాన్ని అవి ఆక్రమించుకొని ఉన్నాయి అన్నట్టు కాబట్టి వీటన్నిటి మీద విజయము అనుగ్రహించి వాటిని తిరిగి నువ్వు పొందుకోవాలా అంటే నీకు ఏసు ప్రభువు తప్ప ఎవ్వరు లేరు ఇంకా వేరే మార్గమే ఈ లోకంలో బ్రతకాలంటే దుష్ట శక్తుల మీద అధికారం పొందాలంటే వాటి మీద విజయం పొందాలన్నా వాటిని నువ్వు నీకు వేసిన తప్ప వేరే మార్గం వెళ్ళేది కాబట్టి దినము కొన్ని విషయాలు నేను మీకు మన ప్రభు సంబంధించి నేను చూపిస్తాను కొన్ని ఆశ్చర్యంగా కొన్ని మీరు విన్నయ్య ఉండొచ్చు మరోసారి అదొక రిఫ్రెషింగ్ లాగా ఉంటుంది మీకు ఈరోజు వాక్యం చూడండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదోదేమో పదకొండవం పని వరకు నేను చూపించిన ఇది మరియు పరలోకము తెరవబడి ఉండటం చూచి తింది అయితే కొంతకాలం కింద చాలా మందికి తెలకపోవచ్చు ఇది డైలీ ఫోర్ టైమ్స్ ఈ డోర్స్ తెరుచుకుంటే నేను చూపించిన వాక్యం అది అపోస్కరం నుంచి చూపించిన నేను ఎంతమంది గ్యాప్ ఉన్నా తెలియదు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఒకసారి దాని తర్వాత నైన్ క్లాక్ ఒకసారి దాని తర్వాత ట్వల్ క్లాక్ ఒకసారి దాని తర్వాత త్రీ క్లాక్ ఒకసారి అని చెప్పే అంటే ఇవి క్రోనోస్ ఇవి క్రోనోస్ టైం ప్రకారంగా మన మన ప్రకారం కానీ నువ్వు కండ్లు మూసుకుంటే నువ్వు కై రోజు టైమింగ్లోకి వెళ్ళిపోతావని మీకు చూపిస్తుంటే ఈరోజు అంటే ఆత్మీయమైన సమయం అది దానికి ఇరవై నాలుగు గంటలు కాదు అది కొన్ని యుగాలు ఉంటుంది అన్నట్టు ఆ టైం సో మన దగ్గర మన టైం మన టైం ట్వంటీ ఇయర్స్ అయితే అక్కడ ఫైవ్ ఇయర్స్ అన్నట్టు లేక అక్కడ ఫైవ్ ఇయర్స్ అయితే ఇక్కడ ట్వంటీ ఇయర్స్ అన్నట్టు అందుకే నేను చూపించిన గతంలో ఎవరీ ట్వంటీ ఇయర్స్కి మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రపంచాత్మకంగానే అంటే ఈరోజు అంత డీటెయిల్గా మనం వాటిల్లో పోం కానీ వరలోకం తెరబడి చూచింది నేను చెప్పినాను ఎందుకంటే వరలోకం తెరబడే టైంలో నువ్వు ప్రార్థనలో ఉంటే ఏం జరుగుతుంది విశేషమైన అద్భుతాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి నీకు రావలసిన మేళ్ళు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో ఏ దుష్ట శక్తులు ఆపవన్నట్టు నీ ప్రార్థనలు ఆయన సంధికి పెట్టేట్లు చేస్తూ నీకు రావాల్సిన ఆశీర్వాదాలు వాడు కాబట్టి వాటిలో కమ్మ చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను కాబట్టి ఈ గుర్రంలకు సంబంధించిన బోధ కొన్ని గంటలు ఉన్నాయి ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి బైబిల్లో ఎన్ని రకాల గుర్రాలు ఉన్నాయో ఆ గుర్రాలు వీటికి సంబంధించినాయో అవన్నీ నేను బహు దీర్ఘంగా రికార్డింగ్స్ లో చూపించిన కానీ ఇక్కడ ఆశ్చర్యం ఇంకొకటి ఏంటంటే తెల్లని గుర్రం ఒకటి కనబడదు దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును అను నామగలవాడు కాబట్టి ఇవి చదవంగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే తెలుపు పరిశుద్ధతకు సంబంధించింది దాని తర్వాత గుర్రము అంటే ప్రపంచమంతటా బయలుదేరడం కొరకు ఒక అది కావాలి కాబట్టి ఆ యొక్క జీవిని దేవుడు వాడుకుంటాడు మనుషులు కూడా వాడుకుంటాడు కదా ఈరోజు దాని తర్వాత ఆయన నమ్మకమైన వాడు ప్రభుకి సంబంధించిన విషయం ఆయన నమ్మకమైన అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయనలో ఏ మోసం ఉండదు ఒకసారి నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన నేను విడను ఎడమన్నాడు కాబట్టి నమ్మకమైన అంటే అర్థం అది తర్వాత సత్యవంతుడు ఆయన చెప్పే ప్రతి మాటలో సత్యం ఉంటుంది అన్నట్టు అవకాశం ఉండదు కాబట్టి ఆయన పేరే నమ్మకమైన నమ్మకమైన వాడు సత్యవంతుడ నుండి తర్వాత ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు అక్కడికి నేను ఆపేసిన పోయినవా ఎందుకంటే మన ప్రభువు గుర్రం మీద తెల్ల గుర్రం ఒకటి దాని మీద కూర్చొని ఈ లోకంలో బయ ఆయన ఎట్లా యుద్ధం చేస్తున్నాడంట నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఎవరితో యుద్ధం చేస్తారు చెప్పండి మనకు ఎవరికైనా తెలుసా ఎవరితో యుద్ధం చేస్తాడు మనకు తెలుసు మొదటి రెండు గుంకులతోనని ఎవరి సర్పండి తేలత కానీ నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధం జరిగిచ్చున్నాడు అంటే మోసము లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత చూడండి ఇప్పుడు పన్నెండవ వర్షం చూ ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వంటివి ఎందుకు నేను ఇవి విశేషంగా మళ్ళీ తిరిగి మీకు చూపిస్తున్నానంటే నీ జీవితంలో ఈ గుణగణాలు కనబడల్లా నిజంగా నమ్మకమైన వాడవా నిజంగా నమ్మకమైన దానవా నిజంగా సత్యాన్ని ప్రకటించే వాడవా సత్యాన్ని నీకు కూడా అదే నామే ఉండాలి కదా అదే రీతిగా నువ్వు నీతిని బట్టి విపర్శన చేస్తావా లేక అన్యాయంగా జీవిస్తున్నావా నీ అధికారాన్ని స్వార్థ కొరకు వాడుకుంటున్నావా తర్వాత నువ్వు యుద్ధం జరిగించేవాడు యుద్ధం యుద్ధాన్ని ప్రకటించేవాడు నువ్వు యుద్ధం చేసేవాడు ఎందుకంటే ఆయన కూడా యుద్ధం జరిగించేవాడు కాబట్టి వేటి మీద యుద్ధం చేస్తున్నావు ఎప్పటికీ రాసిన పత్రికా ఆరోగ్యలు ఎన్నిసార్లు మనం చూస్తే కదా మనము శరీరాలతో పొరడము కాబట్టి మనం పొరడది ఆకాశ సమూహములు ప్రధానలు ప్రస్తుత అంధకార సంబంధాలు లోకనాథులు అన్న మనం చూసినాం నాలుగు రకాల గుంపులు వాటితో నువ్వు యుద్ధం చేయడం నేర్చుకోకపోతే మటుకు నీ జీవితం వేస్ట్ ఎందుకంటే క్రైస్తవ జీవితమే దానికి సంబంధించిందని ఏ చర్చ చెప్పదు ఎంత బెస్ట్ చర్చ అయినా కానీ చెప్పదు ఎందుకంటే నీ స్థానాలని అవి ఆక్రమించుకునేది ఆ నాలుగు గుంపులు మరి నీ స్థానాలను తిరిగి పొందుకోవాలి కదా ఇంకా ఇక్కడే ఉండిపోతే ఎట్లా ఇలోకాంక్షలు శరీర వ్యామోహాలు వాటితో ఈ నీ జీవితం నీ పిలుపు వ్యర్థమైపోయినట్టు కానీ నువ్వు నిష్టం ఏం చేసుకోవాలంటే యుద్ధం చేసి నీ స్థలాన్ని పోయి నువ్వు ఆక్రమించుకోవాలి సాయంత్రం పూట వాడు అనేక పర్యాలను చంపరికి చేసిండు ఒకసారి ఊబిలో పడి చనిపోయేవాడిని ఒక చిన్నవాడిని మూడు నాలుగేళ్ల క్రితం చిన్న వయసు మూడు నాలుగేళ్ళ వయసు గలవాడిని ఎవరో పట్టుకొచ్చాను కొంచెం ఉంటే పడిపెట్టని ఊబిలని తర్వాత సెవెంత్ క్లాస్ టైంలో ఒక బావిలో పడిపోయి మొత్తం బావిలోపల వెళ్ళిపోయిన క్రింది వరకు నీళ్లు మింగేసి వాడు పంత నీళ్ళు నిండిపోయినాయి ఇంకా చనిపోయేవాడిని అప్పుడు అప్పుడు మా అన్న ఉండే పెద్ద మా అన్న ఆయన మంచి స్విమ్మింగ్ చేసేవాడి ఇంత కొట్టేవాడు ఆయన అందరి నుంచి బయటికి తీసుకొచ్చి ఆ గుడ్డున పడ్డబెట్టి కడుపు మొత్తం నీళ్ళంది కప్పిస్తే అప్పుడు నేను మళ్ళా బ్రతికినాను అంటే ఆరు రెండుసార్లు అయింది దాని తర్వాత ఒక పది సంవత్సరాలకి తను సముద్రంలో మునిగిపోయేవాడిని కానీ అప్పుడు నాకు ధైర్యం ఉండే కానీ ఎన్నిసార్లు దుష్టాత్మలు ఆ నీటికి సంబంధించి నేను కాబట్టి నాకు మటుకు ఆ ఆ సముద్రానికి సంబంధించిన అధికారాన్ని దేవుడిచ్చిన నేను సంపూర్ణంగా నమ్ముతాను అట్లనే మనందరికీ కూడా ఏదో అధికారాలు ఇచ్చినాడు మీ ప్రార్థన మీ అనుభవపూర్వకంగా గతంలో మీకు జరిగిన ఆ యొక్క నుంచి మీరు ఆ ప్రాంతంలో మీ యొక్క అధికారాన్ని రానియకుండా వాడు నిన్ను ఆపణకి చూస్తా ఉన్నాడు నిన్ను చంపనికి చూస్తా ఉన్నాడు కానీ నువ్వు ఎప్పుడైతే సత్య నిగ్రహిస్తావో నువ్వు వాటిని పోయి సంపాదించుకుంటావు యుద్ధం పోరాడి వాటితో యుద్ధం చేయాలి ఎందుకంటే మనం తండ్రి మన దేవుడు యుద్ధం జరిగించేవాడు వాతా నిబంధన పుస్తకాలలో మనం చూస్తాము సైన్యములకు అధిపత్యకు యుహోవా అని ఎందుకన్నారైన తండ్రిని అంటే మన తండ్రి కూడా సైన్యం అధిపతి అంటే క్యాప్టెన్ అయినా సైన్యానికి కెప్టెన్ మరి సైన్యం అంటే నువ్వే నువ్వు నేనే పాత నిబంధన దేవుడు మన తండ్రి సైన్యములకు అధిపతి మనము యుద్ధం చేయాలా అనేది మన చేతులకు యుద్ధం నేర్పిస్తాడు అనేది వాక్యలు మనం చూస్తున్నాం ఈ మన ప్రభు కూడా యుద్ధం జరిగించేవాడు యేసు ప్రభు యుద్ధం జరిగించేవాడు ఆయన ఖడ్గం ధరించి వస్తున్నాడు వాక్యం చూపిస్తాం మీకు నేను తర్వాత ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి కాబట్టి అంటే మనకు తెలిసే జ్వాలలు అంటే ఇట్లా కండ్ల నుంచి అగ్ని రావడం కదా కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించినప్పుడు చూడండి మీరు సేవా పరిచయాలు ఉన్నప్పుడు మీ కళ్ళు నుంచి కూడా అగ్ని జ్వలాలు బయలుదేరుతుంటాయి అందుకు ఒక అనుభవం ఒక అనుమ ఒక అనుభవం గురించి చెప్తాం మీ మీరు దయ్యాలను వెలగొడతాడు అవి కళ్ళలే మూసుకొని ఉంటాయి ఆ మనుషులు కళ్ళు మూసుకొని ఉంటారు ఎందుకంటే తెలిస్తే నీ కళ్ళల్లో ఉండే అగ్నిపోయి వారికి కాల్స్థాయి అన్నట్టు అందుకే కళ్ళు మూసుకుని ఉంటాడు కళ్ళు తెరవటే తెరవారు బలవంతంగా హెచ్చరించాలను తెరవాల్సింది అన్నమాట అవి తెలుస్తాయి అప్పుడు నీ కళ్ళ నుంచి అగ్ని కళ్ళు మూసుకుంటే చేసుకుంటే అది ఎప్పుడైనా గ్రహించిన వాళ్ళు నీ కళ్ళ నుంచి అగ్ని తర్వాత ఆయన శిరస్సు మీద అనేక కీరీటంలు ఉండేను ఇక్కడ కొంచెం సేపు నేను జ్ఞాపిస్తాను ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను ఇది దేనికి సంబంధించిందని ఎవరన్నా మీరు చెప్పొచ్చు ఈ కిరీటాలు దేనికి సంబంధించినవి ఎవరు చెప్తారు చెప్పండి అనేకమైన కదా కిరీటం అంటే సాధారణంగా మనకు తెలుసు ఆత్మీయమైన సత్యం ఏది చేయిన పరంగా చెప్పాలంటే కిరీటము అంటే నువ్వు ఒక ఆత్మీయమైన సత్యాన్ని పొందుకున్నప్పుడు మీకు కిరీటం అనుకరించబడి ఉంటుంది అని నేను ఆశ్రయించినప్పుడు నువ్వు ఒక కిరీటం బతుకున్న వాడవైతే అంటే ఒక్కటనేది కాదు కిరీటం ఇక్కడ కిరీటములు అని కదా వాక్యం మొదసారి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను కాబట్టి ఒకటి కాదు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అన్నట్టు కాబట్టి అనేకమైన కిరీటాలు ఎప్పుడు పొందుకుంటామనేటువరణ చెప్పగలరా ఒకటి ఉంటే సరిపోతుంది కదా బ్రదర్స్ సిస్టర్స్ అనొచ్చు కానీ ఈ ఆత్మీయ సత్యం ఏంటంటే కిరీటం ఎప్పుడు పొందుకుంటామో తెలుసా యుద్ధము గెలిచినప్పుడే గెలిచి తిరిగి వచ్చినప్పుడే రాజు మెచ్చుకొని మీకు ఒక కిరీటం ఇస్తాడు అన్నట్టు దాని తర్వాత ఆ మరి కొన్ని పెద్ద యుద్ధాలు గెలిసి వస్తే ఒక మంచి కిరీటం ఇస్తాను అన్నట్టు ఒక కిరీటం బహుశా వెండిది ఉండొచ్చు కిరీటం బంగారం తుండొచ్చు మరొక కిరీటం దాంట్లో బహు విలోగల రాళ్ళు ఉండొచ్చు మరి వైభవన కిరీటం ఉండొచ్చు అది కేవలం ఒక రింగు లాగా ఉండొచ్చు నీ లేక పెద్ద కిరీటం ఉండొచ్చు కొన్ని కులాల బరువు ఉండొచ్చు అది ఉహా ఉదాహరణ చెప్తాను నేను అనేకమైన కిరీటములు ఆయన తలకి ఎన్ని కిరీటాలు ఉన్నాయో మనకు తెలియదు అన్నట్టు కానీ అక్కడ మటుకు వాక్యం ఏం చెప్తుందంటే అనేక కిరీటములు ఉండేను ఈ సత్యం ఈ దినం ఏం తెలుసా నీ ఆత్మీయ జీవితంలో అంటే నువ్వు ఎంతకాలం అయితే రక్షణ పొంది అంటే నేనంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను రక్షణ పొంది దగ్గర దగ్గర ఫార్టీ ఫార్టీ ఇయర్స్ అనుకోండి దగ్గర దగ్గర ఎందుకంటే సండే స్కూల్ నేను చిన్నప్పుడే రక్షణ పొందిన జాగ్రత్తగా జీవించడం నేర్చుకున్నా నైన్టీ టూ నుంచి ఆత్మీయమైన మార్పు నా జీవితం ఆరంభమైంది కానీ రక్షణ అనుభవం మటుకు సెవెంటీ సెవెంటీ ఫోర్ ఆ టైం అనేది నేను నా జీవితాన్ని సమర్పించిన అది గోల్కొండ క్రాస్ రోడ్స్ లో ఎబ్రోన్ చర్చ్ అనే చర్చ్ లో చాలా కాలం అక్కడ ఉన్నాను నైన్టీన్ సెవెంటీ వరకు అక్కడే ఉన్నది హై స్కూల్ వరకు అక్కడే ఉన్నాను ఇంకా వేరే చర్చ్కి వెళ్ళడం జరిగింది ఫ్యామిలీ చర్చ్ అది అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రక్షిపబడిన దినం మొదలుకొని ఈ దినం వరకు నీ ఆత్మీయ ఆ యాత్రలో నువ్వు ఏమేమి ప్రబలించి పొందుకున్నావో వాటన్నిటికంటే నువ్వు ఏమేమైతే శ్రమల మీద విజయం పొందుకుంటూ ప్రతి విజయానికి నీకు కిరీటం ఇస్తున్నాడు దేవుడు ఆ విషయం కాబట్టి అనేక కిరీటంలు ఏంటంటే నువ్వు ఎన్నెన్ని సాధించినావో ఆత్మీయ జీవితంలో ప్రతి సాధింపుకు ఒక కిరీటం నీకు మన ప్రభు జీవితంలో అంతే ఆయన ఎన్నో కీరటాలు పొందుకున్నాడంటే సునాయాసంగా పొందుకోలే ఈరోజు నేను చూపిస్తే ఎందుకు అనేకమైన కీటాలు ఆయనకున్నాయి అదే విధంగా నీవు కూడా అనేకమైన కిరటాలు పొందుకోవాలి ఇప్పుడు పెద్దలు దేవు మన ప్రభుని చూడంగానే వారి కిరీటాలను తీసేసి ఆయన ఫాదర్ దగ్గర ఎందుకు ఇచ్చింది ఆయననే కాబట్టి కిరీటం పొందుకోవడం అంటే ఆర్థికత పొందుకోవడం ఆత్మీయ జీవితంలో ఎదగడం కాబట్టి ఈ కిరీటాలు ఎన్ని రకాల కిరీటాలనేది ఒక రికార్డింగ్ మీకు చూపించిన గతంలో ఎవరికైనా గ్యాప్ ఉందో లేదో గానీ బైబుల్లో రకరకాల కిరీటాలు ఉన్నాయనేసి నేను చూపించిన క్లుప్తంగా ఈరోజు కొన్ని విషయాలు చూపించేసి నేను మళ్ళీ ముందుకు కిరీటం అనేది నీ యొక్క ఆత్మీయ యాత్రలో నువ్వు ఎన్ని సత్యాలని పొందుకోగలిగినావు ఆయన కొరకు ఎంతగా చిత్ర వద్ద ఎంత శ్రమ అనుభవించినావు ఎంతగా ఉపహస ప్రార్థన నుండి నీ నీ వ్యక్తిగతమైన జీవితాన్ని త్యాగం చేసుకొని నీ సమయాన్ని నీ ధనాన్ని నీ యొక్క విలువగల ప్రతి వస్తువులను నువ్వు త్యాగం చేసుకొని ఆయన కొడుకు నువ్వు ఎప్పుడెట్లా పరిగెత్తున్నావో దుష్ట మనుషులని వాళ్ళ చేతుల నుంచి ఎట్లా బయటికి లాక్కొస్తున్నావో ప్రతి దశలో దేవుడు నీకు ఆ విజయానికి తగిన ప్రతిఫలము ఒక బహుమాన రూపకంగా ఈ యొక్క కిరీటాన్ని మీకు ఇస్తా అన్నట్టు కాబట్టి ప్రటగంధంలో పరుణ జలం దినట్లు పంతొమ్మిదోధము పరుణవచనంలో కిరీటము నీ యొక్క అధికారానికి సూచన ఆత్మీయ జీవితంలో నీ అధికారం ఎట్లుంది అంటే దుష్ట శక్తుల మీద అధికారం ఉందా సర్పంల చే అధికారం ఉందా ఆ ఆత్మల మీద నీకు అధికారం ఉందా ఐక ఆకాశంలో ఉండే దురాత్మల మీద నీకు అధికారం ఉందా మీద నీకు అధికారం ఆ ఆత్మయ ఆత్మీయ ప్రపంచంలో ఉన్న జీవరాశుల మీద నీకు అధికారం ఉందా కాబట్టి నీ యొక్క ఆత్మయ ఆ యొక్క ప్రయాణంలో విజయవంతంగా జీవించిన విధంగా తగినట్లు నీకు ఒక కిరీటం ఇవ్వడం జరబడుతుంది అంటే నీకు ఒక ఇచ్చేది దేవుడు ఒక దశలో ఒక అధికారం అట్లనే పరిపాలన నీకు రాజరికం ఇస్తా ఉన్నా మన ప్రభు ఆ అధికారాన్ని రాజరికాన్ని పొందుకున్నగా నడితే ఈ యొక్క పర్ణవచనం జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు అదే రీతిగా మనం ఆయనతో పాటు కూడా పరిపాలన చేసేవారము అని యువతి రాష్ట్ర రెండో పత్రికలో మనం చూస్తాము రెండవ అధ్యాయము వర్ణవచనంలో ఒక విశ్వాసి మన ప్రభుతో పాటు కలిసి రాజ్యమేళును అనుందక వాక్యం కాబట్టి పరిపాలించే వానికి అందరికీ కిరటాలు అనుకరించబడుతూ ఉంటాయి అందుకే నేను అందరినీ యుద్ధంలో బొమ్మని చెప్తాను ఇంటి దగ్గర కూర్చుంటే కాదు మీరు పోవాల యుద్ధ భూమికి నిష్ట శక్తులకు వ్యతిరేకంగా నువ్వు పోరాడాలా చాలా మంది దయ్యాలు బట్ట వాళ్ళని చూస్తే భయపడతారు సేవకి నేను కొంతమంది దాన్ని కొంతమంది ముందుగానే జాగ్రత్త పడతారు కానీ చాలా తక్కువ మంది ధైర్యంగా పోయి వాటిని వెలగొట్టి ఆ మనిషికి విడుదల ఉంటారు దాని తర్వాత నీకు ఒక కిరీటం ఇస్తున్నానంటువుడు కాబట్టి ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంతగా కొత్తగా చెప్తే ఏం దొరకదు నాకు తెలిసి కిరీటం ఎన్ని ఆత్మలను సంపాదించిన పంటకాల చతు శంకటి చేతుల చేతుల నుంచి లాకురించిన వారిని చింతలో బంధించిన బారు మారిన వారిని అక్కడ నీటి ఆత్మలు ఎన్నో లక్షల కోట్ల కొద్ది మనుషుల ఆత్మని పంధించి పెట్టుకుని అక్కడ అందుకే వాళ్ళు ఇక్కడ విచ్చరివిడిగా జీవిస్తూ ఉంటారు పవిత్రంగా శరీర వ్యామోహాలన్నీ బానిసలైపోయి జీవిస్తూ ఉన్నారు ఎందుకంటే కేవలం ఆ దురాత్మను ఇట్లా రోగాలు పట్టుకు సర్పంలతో వస్తాయి సర్పంపు కాటు వలన రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి దానికి సర్పంలిని తిల్లని తొక్కడానికి నువ్వు ధైర్యం ఉండాలా ఎదుర్కోవాలి అటువంటి అధికారాన్ని పొందుకోవాలి దేవుడు ఇచ్చినాడు సర్పం లేని నేను మీకు అధికారం ఇచ్చి అన్నాడు అది ఇచ్చినప్పుడు దాన్ని పాటించినవా పాటించలేదంటే నీకు కదా లేక పాటి ఇచ్చిన నిర్లక్ష్యం ఉన్నట్టే కదా నువ్వు ఎక్కడ దొరుకుతావు వీటిని అరే నెలలో చిట్టి వండుకుంటాయి కాబట్టి ఆత్మీయ స్థితిలో అరణ్య మార్గంలో వెళ్ళినప్పుడే అంటే సేవాపరిచరణ ముందుకు వెళ్ళినప్పుడే ఇవన్నీ నీ కాళ్ళ కింద తోట కాబట్టి మొదటిది అధికారానికి నీ యొక్క రాచరికానికి సంతోషం ఈ రెండవదిగా నువ్వు ఎప్పుడైతే విజయవంతమై తిరిగి వస్తుంటావో దుష్ట విజయం పొంది తిరిగి నీ విశ్వాసంకి తగినట్లు నీ శ్రమలని నువ్వు ఏ రీతిగా విజయం పొంది శ్రమల మీద తిరుస్తావో అప్పుడు నీకు ఒక కిరీటం అనుగరించబడుతుందని ఆ యొక్క మొదటి కొరితలు వచ్చిన పత్రిక తొమ్మిదవది ఇరవై ఐదవ చెప్పబడింది అన్నట్టు కాబట్టి పాపం మీద పాప ఈ లోకం మీద నువ్వు విజయం పొందినప్పుడు నీకొక కిరీటం అనుగరించబడుతుంది అన్నట్టు రీతిగా ఎంత విశ్వాసతతో నువ్వు పరిచర్య చేస్తున్నావు సేవలు ప్రభు నిమిత్తమై వినయంతో భయభక్తంతో ప్రీతికరంగా ఆసక్తితో నిస్వార్థంగా నువ్వు సేవ చేస్తున్నావా అంటే విశ్వాసపూరితమైన సేవ అనేది అక్కడ వాక్యం మొదటి పేద రాసిన పత్రికా ఆయుధం వద్దేమో నాలుగో వర్షాలు మనం చూస్తామన్నట్టు అటువంటి సేవకి ఖచ్చితంగా ఆయన మహిమలోనికి ప్రవేశించేలాగానే నీకొక కిరీటం ఇస్తాడు నేను ఘనపరిచేలాగా నీకు ఒక కిరీటం ఇస్తాడు వర్లోకంలో స్థానం పండుకొనిలాగానే నీకొక కిరీటం ఇస్తాడు కిరీటం లేకుండా వాడు పోలేవు ఎందుకంటే అది రాజ్యం అది నువ్వు ఒక రాజులాగా జీవించాలంటే నీ కిరీటం కావాలా రాజులైన యాజక సమూహం ఎందుకు చెప్పాడు చెప్పుకున్నంత మాత్రం నీ కిరీటం ఉండదు దాన్ని సాధించుకోవాలి కిరీటం సాధించుకోవాలంటే యుద్ధం పోవాలి తప్పదు అదే రీతిగా యాక రాష్ట్ర పత్రిక మొదట దేవసంలో ఆ జీవ కిరీటము అని ఒక వాక్యం అక్కడ చెప్పబడింది అన్నట్టు నీకు జీవ కిరీటము దేవుడాన్ని గెలుస్తా అన్నాడు అంటే ఈ లోకంలో శ్లమలని నువ్వు శ్రమలలోకుండా పోతూ నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాటి మీద విజయం పొందినప్పుడు సమాధాన పడకుండా ధైర్యంగా ముందుకు పోయినప్పుడు నిత్య జీవం ఒక కిరీటాన్ని నీకు ఇస్తానండి రీతిగా నీతి అనే కిరీటాన్ని నీకు ఇస్తా అక్కడ ఎందుకు ఆయన వచ్చేంత వరకు నీతిని అనుసరిస్తూ జీవించేందుకు నీతి కిరీటంనికి ఇస్తా అంటాడు ఇక్కడ రెండవ తిమ్మతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చివరిగా ఆయన ఇచ్చే కిరీటము మొదటి రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఎవరైనా చదవచ్చు వీలైతే వరని చదవండి మొదటి కృష్ణ రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం చివరిది కానీ చివరికైనా మొదటి తెశలం రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవచనం ఇతరులని నువ్వు దేవుని చెంతకి దేవుని విశ్వాసంలోనికి తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఎలా మా నిరీక్ష మా నిరీక్షమైన ఆనందమైన అతిశయ చరితమైనది ఏది మన ప్రవైన యొక్క రాకడం సమయమున కాబట్టిక్కడ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే నువ్వు ఇతరులను రక్షణ నడిపిస్తావో అదొక ఆనందపూరితమైన అనుభవం అంటాడు మనం అది ఎన్నిసార్లు చూస్తుంటాం కదా ఉదాహరణకి ఇట్లా రోడ్ మీద పోతా రోడ్ సైడ్ల ఆ కూరగాయలు అమ్మే వాళ్ళే కానీ వీళ్ళకి సినిమా చెప్పినప్పుడు వాళ్ళు సైలెంట్ గా వింటుంటే మేము మీకు ఒక ప్రార్థన చేస్తాం అంటే కళ్ళు మూసుకుంటాం ప్రార్థన చేసినప్పుడు ఒకరు ఎక్కలేని ఆనందం అన్నట్టు వీళ్ళు ప్రభుని స్వీకరించు ఇంకో స్థలంలో ఉంది దేవుని బిడల్ని స్వీకరిస్తే ప్రభుని స్వీకరించినట్లు అని వాక్యం కాబట్టి వాళ్ళు ప్రభుని స్వీకరించినట్లే ఎవరికి తిరిగి ఇప్పుడు వాళ్ళ వాక్యానికి విన్నారు వాళ్ళు కూడా ప్రాణించినప్పుడు ఎక్కడ సంతోషం కాబట్టి అతిశయ కిరీటం అనేది ఇక్కడ ఒకటి ఇది నీకు దేవుడు ఎక్కడ చూసినా సువార్థ పని చేసి మనుషుల రక్షణ నడిపిస్తేనే కానీ నీకు కిరీటం రాదంటారు నువ్వు గంటలు గంటలు మరికొని చెప్తే రాదు గంటలు గంటలు ఉపాసనలు ఉంటే రానే రాదు గంటలు గంటలు ప్రార్థన చేసినా రానే రాదు నువ్వు బైబులంతా క్షుణ్ణంగా పరిశీలించి బాగా ధ్యానించా నీకు కిరీటం రాదు కిరీటం ఎప్పుడొస్తా తెలుసా అదొక బహుమానం నువ్వు ఏదో ప్రయాసపడి ఏదో సాధించేందుకు నీకు ఇచ్చేది అన్నట్టు బహుమానం యుద్ధం లేసా అని రాజు ఏం చేస్తాడు బల నమ్మకమైన అని నీ కిరీటం తలకి పెడతాడు రాజు తన చేతులతో పెడతాడు కిరీటం అట్లా మనకి నీతి కిరీటము అతిశయ కిరీటము అట్లా అనేకమైన కిరీటాలు జీవ కిరీటము ఎన్నో కిరీటాల గురించి ఇక్కడ ఉంది అట్లనే మన ప్రభు కూడా అనేకమైన కిరీటాలు ఉన్నాయనేది ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అనట్టు కాబట్టి ఈరోజు మరికొన్ని దాని తర్వాత చూడండి ఇప్పుడు కిరీటాలకు సంబంధించి తెలియవల్ల మనం చూస్తాము రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అంటే ఈ నామము రాయబడిందనే ఉంది ఇక్కడ అది ఆయనకే కాని మరి ఎవరికి తెలియదంట అది ఇదే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు తండ్రికి తెలియదా మన ప్రభుకి ఒక పేరు ఉందంట అది మనకు ఎవరు తెలియదంట తెలుసంట అంటే ఈ లోకంలో ఎవరికి కూడా తెలియకుండా మర్మంగా పెట్టబడినప్పుడు పేరు అన్నట్టు ఎవరికి ఆ నామం చెప్పండి మీరు ఊహించినారా మీరు అటు ఎవరు నేను ఛాలెంజ్ చేసిన మీకు అందరికీ ఆత్మీయతో ఆత్మలో ఛాలెంజ్ చేసేదో ఆత్మ మనం ఏదో ప్రకృతి సహజంగా గర్వించి చెప్పేది కానీ కాదు నాకే ఆయన తెలుసు కూడా కాదు నేను ఎవరో మీద నేర్చుకుని నుంచి నేర్చుకుంటా ఉంటాను వాక్యం చెప్పినప్పుడు నేను తింటూ ఉంటాను కాబట్టి వ్రాయపడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు ఈ నామము ఏంటి ఆయనకి ఎన్నో నామములు కదా బైబిల్ మనం చూస్తాం ఒకటా రెండా ఎన్నో ఆశ్చర్యం కదా ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యయము ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక రెండవ అధ్యయము ఎనిమిదవ వర్షం లేముందంటే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే కాబట్టి అది ఎట్లా చూడండి దానికి క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి పర్లోక మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను గతంలో ఉంది కూర్చోబెట్టును కదా కూర్చుండ బిడ్డును అని ఉందా కూర్చుండబెట్టేను అని ఉందా మనలను ఆయనతో కూడా లేపి పర్లోక మందు ఆయనతో కూడా ఈ ఒక్క వాక్యము ఎంత ఛాలెంజ్ చేస్తుంది తెలుసా నేను పరలోకానికి పోతాము అంట ఒకరోజు మేము పరలోకం పోతామంటారు చాలా మంది అవును అందరూ పోతారు కానీ ఈ వాక్యం ఏం చెప్తాను నువ్వు ఆల్రెడీ పోయినావనుంది వాక్యం చెప్పండి నువ్వు ఆల్రెడీ పరలోకం రున్నావా చెప్తుంది దీన్ని ఎవరు ఛాలెంజ్ చేస్తారు ఇది వాక్యము పౌలు వ్యాక్యం చేస్తున్నాడు తీసుకేసినందు మనలను దేవుడు ఆయనంతా కూడా లేపిండు ఆల్రెడీ మనం కొనరుదం పొందిన వాళ్ళం ఇంకేదో స్పెషల్గా కొనరోజం పోతాం అనుకుంటున్నారా అందుకే నేను చెప్పినాను ఎన్నిసార్లు మేము చావమ్మని అర్థం నువ్వు నువ్వు ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ స్పర్లోకనున్నావు నువ్వు ఎట్లా చేస్తావు శర్రం గురించి మీరు మాట్లాడుతున్నారు ఇది ఆత్మీయమైన జీవితం గురించి మనం కనిపిస్తున్నావు నీ శర్రం కూడా అంతే ఒక నేను ప్రతి దినము చనిపోతాను అంటే నిజంగా నేను ఎన్నిసార్లు చనిపోయినవాడు చనిపోయిండు పడేస్తే బయట మళ్ళీ బతికి వచ్చిండు ఊరి చివరిని లాగేసి పడేసిన శర్రాన్ని శవాన్ని ప్రతికొచ్చిండు వచ్చేసి చెప్పాడు నీకు రాయబడక ముందు పక్కకి జరిగింది ఆత్మ ఎందుకంటే అది గాయం అవుతుంది కాబట్టి దాయి తగిలినాక కింద పడిపోయినాక ఆత్మ వచ్చి నెలకి అవి ఎన్నిసార్లు మనం చూస్తాం బైబిల్లో ఆ విషయాలు కాబట్టి మన ప్రభువే దేవుని యొక్క కృప ఆయనకు ఒక పేరు అన్నట్టు దేవుని కృప అంటేనే యేసు ప్రభు అని ఈ ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఆయక తొమ్మిదో వర్షం అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయింప వీలు లేదు మరియు వాటి అందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా స్థిర సిద్ధపరచిన చేయటకై మనము క్రీస్తు యేసు వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం వాడు ఆశ్చర్యంగా మనం పని అంటే ఆయన మనల్ని వాక్యం కాబట్టి ఏసు దేవుని యొక్క కృప అన్న పేరు మనం అక్కడ జ్ఞాపం చేసుకుంటున్నాం అదేవిధంగా యోహాన్ శువార్త మూడవ వర్ణంలో మనకు అందరు తెలిసిన విషయమే కదా పదహారం దేవుని ప్రేమ అంటేనే ఏసు ప్రభు అక్కడ మనం చూస్తాం చూడండి దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించను పసిగుల కూడా తెలుస్తుంది సండే స్కూల్ లా కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం వచ్చి జీవం పొందును పొందునట్లు ఆయనను అనుగ్రహించాను కాబట్టి తన సొంత కుమారుడిని ఎంతగానో ప్రేమించిన దేవుడు మనకు అనుగ్రహించిన అందుకే దేవుడు ప్రేమ అయ్యాడు అంటే ఇంతగా చెప్పినది కాదు ఆయన మనుషులని ఎంతగా ప్రేమించినది ఆడు జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి యేసు ప్రభు ఆ ప్రేమ అందుకు మనం ఆయన ప్రేమను పొందుకోవాలంటే యేసుని స్వీకరించాలా అట్లా చెప్పాల వాక్యం అదే రీతిగా నాకు నచ్చిన వాక్యం తులసి పత్రిక మొదటి అధ్యాయము 13 పద్నాలుగు వర్షాల చూస్తాము ఆయన మన ప్రభు ఎటువంటి వాడు అనేది కూడా చూడండి పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్షాలు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఒకప్పుడు ఆ అంధకారంలో మనం మున్న బంధి బంధింపవాడు వాడి చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేశాను ఆ కుమారుని అందు మనకు విమోచనము ఏసు ప్రభువే విమోచకుడు అని వాక్యం ఆయన విమోచకుడు ఆయన పాప క్షమాపణ కలిగజేసేవాడు తర్వాత మనకు పాప క్షమాపణ అనుగ్రహించిన వాడు ఆయన విమోచకుడు సృష్టిలో అని చెప్తుంది వాక్యం తర్వాత యోహాన్స్ వార్త మొదటి వచ్చిన మనం చూస్తాం ఆయన వాక్కు దేవుని యొక్క వాక్ ఆది వాక్యం అని చూడండి సెకండ్ టైం మనం మనం చూస్తున్నాం ఈ వాక్యాన్ని యోహాన్స్ వార్త మొదటి అధ్యాయము మొదటి రెండు మూడు వర్షాలు ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఒక చిన్న ట్విస్ట్ వాక్యం అంటే ఆది అందు యేసు ప్రభు దేవుని యొద్ద ఉండేను ఏసు ప్రభు దేవుడయి ఉండేను అని నేను రిపీట్ చేసిన ఒకసారి ఆశ్చర్యం అనిపించింది కదా ఆయన ఆది ఎందుకు దేవుని ఎదు ఉండేనో సమస్తమును ఆయన మూలంగా కలిగా అంటే ఏసుప్రభు సృష్టికర్తానికి ఇక్కడ ఎంత తేటగా చెప్పబడుతుంది తర్వాత మూడవ వర్షంకి వచ్చినప్పటికీ కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదంత అంటే ప్రతిదీ ఏసుప్రభు ద్వారానే కలిగింది ఆయననే తండ్రి అని కూడా చెప్తుంది చెప్పాలంటే కానీ ఆయన శరణం ధరించ రావాల్సి ఎందుకంటే తండ్రి ఆత్మస్వరూపి కాబట్టి రక్తాన్ని చెందించలేడు అందుకే యశ గ్రంథాలు చూపించిన కొంతకాలం కిందట తండ్రి తనంతట తానే ఒక సూచక క్రియ మనకు అగుపరిచాను అని అంటే తండ్రి కుమారుడు లాగా పుట్టింది లోకంలో అని ఆ యొక్క వాక్యం వ్యాపారం చేయబడుతుంది కొన్ని ఆత్మీయమైన సత్యాలు వీటిని నేతల అవసరం మనకి కాబట్టి ఆయననే దేవుని యొక్క వాక్కు అని చెబుతుంది అదే రీతిగా యోహం సువార్త ఎనిమిదో ఈ లోకానికి వెలుగైన ఆయన వెలుగుమయమైన వాడు ఈ లోకానికి ఆయన వెలుగు యశియా యశియా గ్రంథాలకు కొంత కాలం తెలియజేసినాం ఆ తండ్రి కూడా వెలుగనుంది ఎందుకంటే తిమ్మతి రాష్ట్రపతి చెప్తాడు తేజోమయుడు తండ్రి పేరు తేజోమయుడు కుమారుడు కూడా తేజోమయుడు ఇక్కడ లైట్ ఆఫ్ ద వరల్డ్ యూహన్ సువార్త ఎనిమిదో అధ్యయము పన్నెండవంలో ఆయన ఈ లోకానికి వెలుగే అన్నాడు అదే రీతిగా యూహన్ సువార్త ఆరవ అధ్యాయము పైదవ వర్షంలో ఆయన పరలోకంలో దిగి వచ్చిన నేనే అన్నాడు ఇక్కడ యేసు ప్రభు జీవ ఆహారము అదే రీతిగా యోహన్ స్వార్థ పదవ అధ్యాయము పదకొండు షాలో మంచి కాపరి ఆయన ఒక మంచి కాపరి అని పరిచయం చేయబడుతుండ్రుడు యోహన్ స్వార్థ మొదల అధ్యాయము ఇరవై తొమ్మిది అవసరంలో లోకా మోసుకొని పోవ్వు దేవుని కొర్ర పిల్లగా ఆయన మనకి పరిచయం చేయబడింది అదే రీతిగా ఇందాక చూసినట్టు ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదవం ఆయన రాజులకు రాజు పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వర్షంలో ఆయన ప్రభులకు ప్రభు యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరవ వర్షంకి వచ్చినప్పటికీ ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు కాబట్టి ఇది ఆశ్చర్యమైన వాక్యం ఇది ఇట్లా చెప్పలేదు సృష్టిలో వేసుకున్న వాక్యాలలో ఎంతో గంభీరమైన మర్మాలు భద్రపరచబడి ఎందుకంటే ఫస్ట్ చూడండి ఆయన ఆయననే మార్గం ఆ మార్గంలో జీవించినప్పుడు నువ్వు సత్యాన్ని కనుగొంటావు సత్యాన్ని కనుక్కుంటేనే నీకు జీవం ఎందుకు ఏసు మార్గంలో జీవించినంత వరకు నువ్వు సత్యాన్ని పొందుకుంటేనే ఉంటావు ఎంతగా సత్యాన్ని నువ్వు అంతగా నువ్వు జీవాన్ని పొందుకుంటావు అందుకే నువ్వు చావమని చెప్తాయి ఎన్నిసార్లు నేను ఏ రోగం దగ్గరికి రాలేదని ఎందుకు ఇదే సత్యం ఆయన మార్గం ఎంతగా నువ్వు వెతుక్కుంటే బైబిల్లో ప్రార్థన పూర్వకంగా దర్శన రీతిగా కళారూపకంగా ప్రవర్శన రీతిగా నీకు అనేకమైన సత్యాలు బయలుపరచబడుతూ ఉంటాయి దాని తర్వాత జీవాన్ని పొందుకుంటాను విషయగ్రంథంకి వస్తే పంతొమ్మిది తొమ్మిదో అధ్యయంలో ఏషగ్రంథం తొమ్మిదో దీంతో ఆ ఆయన సమాధానానికి అతిపత్తి ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఉంటుంది సమాధానానికి అధిపతి రేణుకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవం కష్టపడికి ఈ లోక రక్షకుడుగా పరిచయం చేయబడి ఆయన లోకానికి రక్షకుడు చివరి అధ్యాయం ప్రాగ్రం దరవై రెండవ అధ్యాయాన్ని చూస్తాం పదమూడవ ఆయన అల్ఫై ఒమేగయ్యో మొదటి ఉన్నవాడు ఉండేవాడు యుహాన్ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం కష్ట అని పరిచయం చేయబడి అందుకే నేను చెబుతా ఇందాక ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక ఆ చూపించినట్లు మనము లేచి పట్లొక మందు ఆయనతో కూడా సింహాస్టాల మీద కూర్చున్నాం పొందిన వాళ్ళం అందుకు మనము జీవిస్తున్నాం ఆ బండ క్రీస్తే అని పరిచయం మనకి మొదటి కొంత రాష్ట్రపత్రిక పదో అధ్యాయం జీవము నీకు ఆధారము నీకు బలము తర్వాత ఎఫ్స్ రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం రాయిగా ఆయన పరిచయం చేయబడి బహు విలువగల రాయి అందరూ ధృన్నీకరించిన రాయి చివరికి బహు ప్రాముఖ్యమైన రాయి అయింది మనిషి ఇల్లు ముఖ్యంగా ఈ పిరమిడ్స్ కట్టేటప్పుడు పైన క్యాప్స్ ఉంటారు చివరి కొనాభాగం అది చాలా మందికి చాలా కష్టం అంట మీ స్త్రీలకి కట్టడం ఆ కొనాభాగం పై భాగంకి వచ్చినప్పటికీ సతమతం అవుతుంటారంట పర్ఫెక్ట్ గా కూర్చోవట ఏళ్ళు కానీ మన ప్రభు ఆ యొక్క మూల రాయి లాగా పర్ఫెక్ట్ గా కూర్చించడం అన్నట్టు ఏ బిల్డింగ్ అయినా కాదు కాబట్టి ధృవీకరించబడిన రాయే మూల రాయి అయితే చివరికి అంటాడు అంటే మనందరం ఒక రీతిగా అట్లనే ఉన్నాం వాళ్ళ మనం ఏ రీతిగా ఆయన ధృవీకరించబడిందో మనం కూడా ధృవీకరించబడ్డ వాళ్ళమే అని చెప్తుంది చపసా రాష్ట్ర సంఘానికి శిరస్సు ఉన్నాడు హెడ్ అంటాం కదా శిరస్ అంటే లీడర్ అన్నట్టు అదే రీతిగా విశాఖ గ్రంథంగా యాభై మూడవ దేవ ఆయన స్వస్తపరిచేవాడు యోగ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదవ వర్షంలో ఆయన మన విమోచకుడు అపోస్ల కార్యం పదవ అధ్యాయంలో ఇరవై నాలుగు ఆయన మృతులకు సజీవులకు తీర్పు తీర్చేవాడు న్యాయాధిపతి ఆయన దేవుని కుమారుడుగా వత్తైసి వార్త పదహారవ అధ్యాయ పదహారవ వర్షంలో చేయబడింది అదే రీతిగా మార్గ శువార్త పదో అధ్యాయం నలభై ఐదు వర్షంలో మనుష్య కుమారుడుగా పదపరచబడలేదు అట్లా పరిచయం చేయబడలేడు ఒకటి మనం అర్థం తీసుకోవాలి దేవుని కుమారుడు ఎవరు మనుష్య కుమారుడు ఎవరు అంటే ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడుగా పరిచయం చేయబడలేండు లూకా సువార్త ఏడవ అధ్యాయం చూసినప్పటికీ ముప్పై నాలుగవ వర్షాలు చెప్పబడుతుంది ఆయన పాపులకు స్నేహితుడు ఎందుకంటే ఆయన పాపులతో పాటు మనం చూస్తాం కదా ఆహారం తిన్నట్లు ఆయన మీద నేరం ముప్తుంటాడు కాబట్టి పాపికి ఆయన ఆశ్రయుడు అన్నట్టు ఒక పాట వింటాం అన్నట్టు పాపికి ఆశ్రయుడు మీవే అని అదేవిధిగా రెబ్యురా పత్రిక నాలుగవ మనకి బహు ప్రాముఖ్యమైన పుస్తకం ఇది కేవిపిఎం గ్రూప్స్కి ఆయన ప్రధాన యాజకుడు నాలుగవ అధ్యాయము పద్ నా పద్నాలుగు పదహారు వర్షాలలో ప్రధాన యాజకుడిగా పరిచయం చేయబడి ఎందుకు అంటే ఆ యొక్క యాజకత్వము ఆ కాయపాతో ముగించినట్లు నేను చూపించిన జకరియా మయు బాప్తిజం ఇచ్చి వ్యూహాను మరణంతో లేవిజీ యాచకత్వము ముగించింది కాయపాతో పాటు ముగించింది కాయపా ముగించింది కాయపా బట్టలు చింపుకున్నాడో అప్పుడే ఆయన యాచకత్వం ముగించింది నేను చూపించిన ఒకసారి రికార్డింగ్స్ లో దాని తర్వాత మిల్కీ క్రమము ఆరంభమైంది తిరిగి అది ఎప్పుడో ఆది ఆదాంతో ఆరంభమైంది యాక్చువల్గా ఆదాము మొదటి వాడు మెల్కి స్థితిక క్రమంలో కానీ ఆయనకు అందరికీ ఈయన ప్రధాన యాజకుడు మన ప్రభు అనేసి పౌరులు జ్ఞాపకం చేస్తున్నాడు మనిషికి మనుషులందరూ మెల్కి స్థితిక క్రమంలోనికి రావాలా అనేసి ఎబ్యులు దాని గురించి చెప్తున్నట్టు కాబట్టి లేవి యాజకత్వంలో అంతా తప్పిపోయిన మార్గాలు ఏవన్నీ తప్పిపోయిన యాజకత్వం అది కాబట్టి అసలని యాజకత్వము మెల్కీ సిదకు యాజకత్వం ఆ క్రమంలోనికి రావాలని శిఖవులు అందరినీ ఆహ్వానించినట్టు మనం చేస్తున్నాం కాబట్టి మన ప్రభే మెల్కీ సిధకు లాగా పరిచయం చేయబడి ఇక్కడ ఒక్కటే స్థానంలో లేవి యాజకత్వంలో ఓలీ యాజకులు కానీ మెల్క సిధిక్రమంలో నువ్వు రాజువు మరియు యాజకుడు రెండు విషయాల రెండు రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనంలో ముసారి ముప్పై నాలుగో వచనంలో ఆయన మనకు మధ్యవర్తి మనకు దేవునికి మధ్యవర్తిగా మన పక్షా మన పక్షం విజ్ఞాపన చేసేవాడిగా పరిచయం చేయబడిపక్షంగా ఆయన ఒక ఏమంటాం మన పక్షంగా దేవుని సన్నిధిలో మన మన మన ప్రార్థనాంశంలో ప్రభుకి తండ్రికి తెలియపరచేవాడి ఒకటి వ్యూహాను పత్రిక రెండవ అధ్యాయము మొదటి వర్షంలో చెప్పబడుతుంది చివరిగా ఈ రోజుకి కొన్ని విషయాలు చూపించేసి నేను ముగించేస్తాను వచ్చే వారము మరి విషయాలు నేను చూపిస్తా ఏసులోవికి ఏలవి యొక్క నామం లేదనేది ఆయన పెళ్లి కుమారుడు అని మతేసు వారితో తొమ్మిదవ ధ్యాయము పదిహేను వర్షంలో ఇక్కడికి దీన్ని మనము టెంపరీగానే నేను వచ్చే వారము మరెన్నో విషయాలు చూపించాలని ఆశపడుతున్నా కానీ ఒక వాక్యంతో ఈ రోజు దీన్ని ముగిస్తా అదేంటంటే పాత నిబంధన పుస్తకాలలో మన ప్రభు గురించి కొన్ని విషయాలు నేను మీరు చూపించిన రాష్ట్ర ఎవరిదైనా వాక్యం అంటే మీరు చూడవచ్చు ముఖ్యంగా కొంతమంది ప్రశ్నిస్తారు ఏంటంటే త్రిత్వము అనేది తండ్రి కుమార పరిశుదనేది క్రొత్త నిబంధననే పరిచయమైంది కానీ పాత నిబంధన లేదు కదా అంటారు అవును బాగా పరిశీలిస్తే ఉండదు కానీ ఆత్మలో వెతికితే దేవుడు ఖచ్చితంగా మనకు చూపిస్తాడు అది నేను ఎవరికో చెప్పాలని ఆశపడ్డా కానీ ఒకసారి చూడండి ఏసా గ్రంథంలో మనం చూస్తాం దాన్ని ఏసా గ్రంథము నలభై అధ్యాయంలో ఏసా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయంలో పదహారవ వర్షంలో ఏసు మాట్లాడుతుంటూ వినండి ఇది ఏసు మాట్లాడుతుండ ఇంకెవరిలో మాట్లాడుతుండ్రా అని పరిశీలించడం నేర్చుకోవాలి మనం ఎందుకంటే బైబిల్ పరిశీలించాలా చెప్పేవాని కాదు చెప్పేవాని పరిశీలిస్తే ఏం రాదు కదా శారీరకంగా అయిపోతాం మనం కాబట్టి ఈ వాక్యం నిజంగా బైబిల్లో ఉంది దేనికి సంబంధించిందా లేదా అని దార్థం చేసుకోవాలా చూడండి పదహార వస్తున్నా ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఎవరు మాట్లాడతారో చూడండి ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్న వాడను ఇప్పుడు ప్రభువ యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఏముంది ప్రభువు యహోవా ఆయన ఆత్మ నన్ను పంపేను విష్ణుగా మాట్లాడుతుంది ఇక్కడ కాబట్టి పాత నిబంధన పుస్తకాలలో తండ్రి కుమార పరశురాత్మ ఉందంటే ఇక్కడ బహుతేటగా ఉంది నన్ను అండర్లైన్ చేసుకోవాలా ఎప్పుడన్నా మిమ్మల్ని స్టేజ్ మీద ఆడుతారు మనుషులు ఇది మీరు చూపించాలా వాళ్ళకి ఔపికత వాళ్ళు చెప్పింది అంత జాగ్రత్తగా విని కొంతసేపు వారి హృదయ పరిస్థితిని గ్రహించడానికి ప్రయత్నించి వీళ్ళు యథార్థంగా నేర్చుకోడానికి అడిగిండా నన్ను ఛాలెంజ్ చేయడానికి అడిగిండా అని స్లోగా అప్పుడు రిలీజ్ చేయాలా అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ విశ్వాసం వల్ల పరచబడతా ఉంటుంది కానీ మీకు ఒక వాక్యాన్ని నేను చూపించేసి ఈరోజు సాయంత్రానికి ఈ యొక్క ముగిస్తున్నాను ఆ గిరిగామన లో ఒక వాక్యం నేను చూపిస్తా యేసుకు సంబంధించింది తండ్రి అంటుడు ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను అందించిన ఈయన మాటలు గైకురుడి అని ఎక్కడ మనం చూస్తాము యోహాను పత్రికలో యోహాను సువార్తలు చూస్తాం కదా యోహాను పాపం యోహాను అతనికి పాప్సం ఇచ్చినప్పుడు నదిలో ఆయన పొడ్డునకు వచ్చినప్పుడు వడ్లూక నుండి పరశుధాత్ముడు దిగిరాడం మనం చూస్తాం ఆ పౌరము వలే అన్నది అక్కడ కానీ పౌరం కాదండి ఔరంగు వల్లే క్రిందికి దిగి రావడం అందరు చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఆయన మీద వాళ్ళడం మనం చూస్తాం కదా ఆయన సంపూర్ణంగా ఆత్మ పౌరుడు అయి ఉండడం అనేసి చూస్తాం వాక్యం కానీ ఇక్కడ మన ప్రభుకు సంబంధించిన పరిచయం తండ్రి మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు ఆ కూడా మీరు చదవచ్చు నిర్గమ ఖండము అధ్యాయము ఇరవైవ వచనం నుంచి నేను చూపి చూస్తాగుతాను చూడండి తండ్రి మాట్లాడుతున్నాడు విశాల పేణతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే మన తండ్రికి మన కుమారుడిని పరిచయం చేయాలనేసి ఎప్పటి నుంచో తపన ఆశ ఉంది కానీ దాన్ని అప్పటికప్పటికి దాన్ని భద్రపరచుకుంటూనే ఉండి చివరికి మన దాన్ని రిలీజ్ చేసిండు అంటే రెండు వేల సంవత్సరాల రిలీజ్ చేసిండు అంటే మన కాలం ఆ విశ్వాసాల కాలం ఏసుకుల నుంచి విశ్వాసం నుంచే వారి జీవితంలో ఇరవై వర్షం నుంచి ఇప్పుడు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను కాబట్టి ఇక్కడ మన ప్రభుని చూడగలం అదే రీతిగా మీరు ఎక్కడన్నా చూడచ్చు ఆది కొండంలో చూపిస్తాను నేను ఎన్ని వాక్యాలు మోషేక్ సంబంధించిన భూలో చూపిస్తా నేను మోషేక్ కొండ మీదకి ఎక్కినప్పుడు మనం అక్కడ చూస్తాం ఏం చూస్తున్నాం ఒక చెట్టు ఉంది అగ్ని ఉంది ఉంది ఉందా లేదు చెట్టు మండుతా ఉంది అందులో అగ్ని ఉంది నూత కనిపించిండు స్వరం వినిపించింది అలా త్రిత్వం లేదా అట్లా మీరు ఎన్ని వెతికినా కనిపిస్తుంది బైబిల్లో అంటే ఆ తపన ఆ ఉన్నప్పుడు తన ప్రభు దహించగిన తెలుసు అని కూడా తెలుసు ఆయన దేవుని వాక్కు అని కూడా తెలుసు యావిధి యొక్క యశి యొక్క చిగురని కూడా తెలుసు కానీ ఇక్కడ మటుకు తండ్రి తన కుమారుడు గురించి పరిచయం చూడండి ఇరవై వచ్చిన ఇదిగో త్రోమలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చివటకు నిన్ను రపించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను కాబట్టి ఈయన ఎవరు ఈ దూత ఈయన నీకు మార్గం చూపించేవాడు నిన్ను కాపాడేవాడు నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడేవాడు అని ఇక్కడ ఈ దూత కాబట్టి ఏ దూత పేరుంది చూడండి తర్వాత ఇరవై వచనంలో ఆయన సన్నిధిని అంటే ఎవరి సన్నిధిని ఆ దూత సన్నిధిని అట్ల ఎప్పుడన్నా మాట్లాడతామా ఎక్కడన్నా విన్నామా ఆ దూత సన్నిధి గురించి తండ్రి మాట్లాడుతున్నామని చెప్పండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాటను మాట వినవలేను అంటే తండ్రికి ఎంతో తపన ఉంది తన కుమారిని పరిచయం చేయాలా పరిచయం చేయాలా ప్రపంచానికి అనేసి కానీ దాన్ని భద్రపరచుకుంటూ ఎన్ని వేల సంవత్సరాలు అందుకే దీర్ఘశాంతం కలిగిన వాడు మన తండ్రి కానీ తపన మటుకుంది తన కుమారుని పరిచయం చేయాలనేష్ ఇక్కడ పరిచయం చేస్తున్నాడు ఇన్ డైరెక్ట్ గా కానీ అక్కడ మటుకు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన అయ్యని నేను ఆనందించిన మాటలు గయకురుని అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఇరవై ఒకట వర్షం కష్టపడికి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి ఆ దూత స్థలంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలా వేసుకుర సన్నిధిలో నువ్వు చాలా బా జాగ్రత్తగా ఉండాలా నేను నోరు నీ హృదయాన్ని పడేసుకోవద్దు తలంపులో చోటివద్దు బహు జాగ్రత్తగా భయంతో వణుకుతో ఆయన సన్నిధిలో ఉండాలా అని చెప్తున్నాడు తర్వాత ఏమంటాడు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలేను నువ్వు నా మాట వినాలని అడుగానే ఏ దూత మాట వినమని ఎందుకు చెప్తున్నావు చెప్పు చెప్పండి తర్వాత ఏమంటుంది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది ఆయనకు కోపము రేపవద్దు చూడండి ఆయనకి కోపము రేపవద్దు ఆయన మాట వినాలా ఆయనని నడిపించేవాడు ఆయన కాపాడేవాడు ఆయన మాట వినాలా ఆయనకి తిరుగుబాటుతనం చేయొద్దు విధేయత చూపించాలా విధేయత చూపించాలా ఆయన మాట వినవలను ఆయనకు కోపము రేపవద్దు ఆయనను కోపము రేపవద్దు ఆయనకి కోపం పుట్టించొద్దు ఎందుకంటే అగ్ని నేత్రము గలవాడు ఆయన కోపగించినట్టే నువ్వు మాసి మాడి మసైపోతావు అందుకే సార్ ఒక వాక్యాన్ని రిపీట్ చేస్తున్నట్టు అని మన బ్రూప్షన్లో ఈ రాయి మీద వాడు నలిగి విరిగి విరిగిపోతాడు కానీ అదే రాయి వాడి మీద పడితే వాడు తొద్దు చేయబడతాడు వాక్యం ఈ గురించి ఆ రాయి అందుబాటులో ఉన్నంత కాలము నువ్వు నలగాల విరగాల నీ హృదయం పగలాల ఆ రాయి మీద ప్రతిరోజు ఆయన సన్నిధి నా బాడ దగ్గర వచ్చి ఏడవాళ్ళ శిలోచింతకు వచ్చి నేను ఎంతో గర్విష్ఠని ప్రవ్వ నా గర్వ నంచి వే ప్రవ్వ నేను ఇంత కూడా గొప్పతనం లేదు గొప్ప గొప్ప దైవజన్లకు లేని ఆధిక్యత నాకు నేను గొప్ప విట్టకుండా నేను నలగాల ప్రభు నువ్వు పొందిన గాయలు నేను పొందాల ప్రభావ నువ్వు అనుభవించిన వేదనని అనుభవించాలా ప్రభావ ఇవన్నీ మా నిమిత్తమే నువ్వు అక్కడ అనుభవించినవు కాబట్టి ఇప్పుడు మేము కూడా మా ప్రజల గురించి మా దేశాల గురించి మేము ఆ వేదన అనుభవించాను ప్రభా అన్న ప్రాధాన్యత అవసరం ఉపాసనలు నువ్వు ప్రార్థనలు నువ్వు ఆయన బహుగా త్రొక్కబడాలా లేకపోతే ఆయన తిరిగి వచ్చి తొక్కిందంటే మటుకు నువ్వు అమాంతంగా పాతల్లో కాబట్టి అతి క్షేమం మనకు బహుదూరం అవును గాక మనను ఆయన సంగు బహుగా తగ్గించుకొని జీవించడం నేర్చుకోవాల మనం ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను ఆయనకు కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు ఎంత డైరెక్ట్గా చెప్తాను చూడండి అతిక్రమను పరిహరించేది ఈ దూత ఏస్ప్రవ్ కాదా ఆయన మీ అతిక్రమములను ఆయన కోపం పుట్టిస్తే పాపిని కూడా క్షమించలేన ఎన్నిసార్లు లోబడిని ఎన్నిసార్లు చెప్పిన లోబడి వాడు హఠాత్తుగా నాశనం అగను అని ఎందుకు వాక్యం ఇదే ఆధారం ఇదే మూలం అన్నట్టు ఆయనకి కోపం రేపు వద్దు నేను వాడు కొంతమంది యోగు దగ్గర ఉంటారు కదా నలుగురు ముగ్గురు స్నేహితులు ఆ ముగ్గురు స్నేహితులు యోగు దగ్గరకు వచ్చి బుద్ధి చెప్తున్నారు యోగుకి కానీ యోగు పడుతున్న శ్రమ దేవుడికి తప్ప ఎవరు తెలిసి చెప్పండి ఆయన తన తరంలో నింద రహితులని కూడా తెలుసు కానీ ఆయన శ్రవణ అనుభవిస్తున్నవాడు వ్యాధిని అనుభవిస్తున్నవాడు యోగు ఓ రీతిగా ఉప రీతిగా మన ప్రభుకి నీడమట్టివాడు యోగు అనుభవించినట్లు మన ప్రభు అనుభవించింది నిజస్వరూపం ఆయన కాబట్టి కానీ నీడ మటుకు యోగే బహు భయంకరమైన శ్రమంగా అనుభవించింది అందరూ సంబంధికులు తునీకరించారు భార్య తృళీకరించింది స్నేహితులు తృళీకరించు బంధువులు ప్రతి ఒక్క ఆయన మెసయాంట ఇంగ్లీష్ లో అంటే మన రక్షకునికి ముందుగా నీడ వంటి వాడు కాబట్టి ఆ అక్కడ మనం చూస్తాము మన ప్రభు ఎట్లాంటి శ్రవణానుభవించిన వాడే కాబట్టి ఆ అటువంటి సమయంలో స్నేహితులు వచ్చి బుద్ధి చెప్తుంటే దేవుడు తిరిగి యోగులు చెప్తుంది నేను ముందుకు నిన్న నాశనం చేస్తా చంపేస్తాను పని ముగ్గురిని నేను చంపేస్తాను అప్పుడు యోగు విజ్ఞాపన ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం కదా ఇదే నేను నీ గురించి ఎంతమంది విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారో ఎవరు తెలుసు నువ్వు ఎంతమంది మీద నిందలయాలు మోపుతున్నావో ఎవరు తెలుసు నీలో ఆత్మీయ గర్వం పొందేమో ఎవరు తెలుసు తెలుసు మీరంతా నేనే పరిశుద్ధిని మీరందరూ పాపాలనుకోవచ్చు అట్లా ఎంతమంది ఉన్నారో ఆయన ఒక్కసారి తలుచుకుంటే అక్కడి నుంచి ఆన్ ద స్పాట్ చనిపోతాం మనం కాబట్టి మనల్ని మనం బహు జాగ్రత్త ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను ఆయనకు కోపము రేపవద్దు నీ అతిక్రమలను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది ఇక్కడ నేను స్టాప్ చేయబోతున్నాను తండ్రి అంటున్నాడు తన దూత దూత గురించి నా నామము ఆయనకున్నది ఆయన అతిక్రమ పరిహరింపడు అంటే పాపంని క్షమించేవాడు దేవుడు ఒక్కడే కదా అది దూత ఎవరు పాపంని పరిహరించేవాడు నువ్వు ఆయన కోపం పుట్టిస్తే నీ పాపంని ఎప్పుడు క్షమించాడు ఎలిక యోగు స్నేహితులు మంచోళ్లే కానీ విర్ర విగడు ఆత్మలో అది దేవుడు యోగు విజ్ఞాపం చేయాల్సి వచ్చింది ఆయన గురించి బహు జాగ్రత్తగా మన మన వాక్య పరిచయలో ప్రేమ తప్ప కోపం కనిపించదు ఎందుకంటే నేను అర్లీడేస్ కోప ఆత్మలో ఆపరేట్ అయింది నేను ఎక్కడ లేని రోషం ఉండేది నాకు ఐర్లీ నైంటీ టూ నైంటీ త్రీ ఆ టైంలో ఎక్కడ లేని రోషంతో నేను వాకింగ్ చెప్పేటోడి ఖండించేటండి అందరినీ కరెక్టే కానీ ఇది ఆత్మీయ సిద్ధాంతం ఇది ప్రేమ సిద్ధాంతం కదా పెద్ద ప్రేమించాలని ఉంది కదా వాకింగ్ ఆయన ప్రేమమయుడు కదా మన నువ్వెవడి కోపమయ్యుడువా ద్వేషమయ్యవా కాదు కదా మనం ప్రేమించాలి మనుషులని ఎందుకంటే అనేకల పగ పాపమును మనం కప్పిపూచేటలా ఉంటాం కోపాన్ని కప్పిపూచేవాళ్ళు అలా ఉంటాం ద్వేషిస్తే ఎవ్వడు వినడు మనమాట ప్రేమతో చెప్తే ఎవ్వడన వింటాడు మనమాట అందుకే మన సువార్థ పరిచయంలో ప్రేమను మనం ఎయిట్ పాయింట్ ఫార్ముల ట్వెల్వ్ పాయింట్ వాక్యం చెప్పకూడదు ఈ ట్వెల్వ్ పాయింట్స్ నేను వెంబరిస్తాను ఈ టువెల్వ్ పాయింట్స్ నేను మీ సరిగ్గా తీసుకొస్తాను బాబా నేను ఇప్పుడు స్టేజ్ చెప్పక ముందు ఇవి ఈ ప్రార్థన అంశంలో మీ సరిగి చేయగాక నేను ఎవరి మీద కోపం నేను చెప్పే వాక్ కేవలం మీ గురించే ఉండాలా నేను చెప్తున్న వాక్యంలో మనుషులు మిమ్మల్ని చూడాలా ఇట్లుంటే అన్నట్టు పాయింట్స్ ఏ రోజన్నా నేను రికార్డింగ్ చేయింట్స్ వాక్యం చెప్పకముందు నీ ప్రార్థనలో ఆ పాయింట్స్ ఉండాలా లేకపోతే మటుకు ఖచ్చితంగా నువ్వు దృష్టి అన్నట్టు ఎందుకంటే అది శరీరం నుంచి నియమాల నుంచి బయటకు వస్తున్న ప్రార్థనలు అన్నట్టు కాబట్టి తండ్రి నామము ఆయనకు ఉన్నది ఇప్పుడు చెప్పండి ఎవరికి తెలియని నామం ఏం చెప్పండి ఇందాక మనము చూసినట్లు గ్రంథము పంతొమ్మిదో మనం చూస్తున్నాము ఆయనకి ఆ నామము వ్రాయబడిన యొక్క నామము పన్నెండవశాన్ని చూస్తున్నాం వ్రాయబడిన నామము ఆయన కలదు అది ఆయనకే కాని మరి ఎవరికి తెలియదు మనకు తెలుసు యేసు ఇమ్మానియలు దేవుడు తచ్చి చెప్పిండ్రు అతనికి ఇమానియల్ అని పేరు పెట్టమని కానీ తల్లిదండ్రులు ఆయనకి ఇమానియాలు పెట్టిండ్రాసన పెట్టిండ్రా మీరు బాగా తీవ్రత పొందిన వాళ్ళు మీరు చెప్పండి దేవుడుతో చెప్పిన మాటకి తల్లిదండ్రులు ఎందుకు అవిధత చెప్పించిండ్రు అని మీరు అంటారా ఇమ్మాని పెట్టకుండా ఆయనకి ఏసనే పేరు పెట్టిన వాళ్ళు చెప్పండి ఎవరు చెప్తారు ఇలా వాట్సాప్ గ్రూప్లో మీ యాన్సర్స్ పెట్టచ్చు నేను ఇక్కడికి నేను కొంతసేపు ఆపేస్తాను వచ్చే వారము మరికొన్ని విషయాలు మన ప్రభుత్వ సంబంధించినవి అంటే మీరు వినలేదు ఈ వాక్యం నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ వాక్యం నేను చూపించబోతున్నాను నెక్స్ట్ వీక్ మీరు ఎప్పుడు వినలేదు ఏసు ఆయన ఆయన ఎంతో గంభీరంగా ఉంటాడు ఒకసారి మీరు ఆ దర్శనం చూడండి ఆయన ఎట్లుంట ఆయన అసలు రూపం ఎట్లుంట అసలు ఆయన అసలు రూపం డిస్తే గజగజ వనికి పరిగెత్తిపోతారని మతే సువార్తీనాలు అజ సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు ఎందుకంటే ఎప్పుడు నేను ఇట్లా చూడలేదే ఎప్పుడు ఊహించలేదేనని వస్తుంటే గజ గజ వణుకుతాయి పర్వతంలో గరిలిపోతాయంట డ్రై అయిపోతాయంట ఆయన ఆయన అంత భీకరుడు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుండే నా నామం ఆయనకు పెట్టినా ఏం నామం ఎవరు చెప్పగలరు ఎమ్మానియర్ అంటే ఏంది యేసు అంటే ఏంది ప్రార్థంలో కొంతసేపు సమయంగా అర్థం ప్రవ్వా ఇవన్నింటినీ గ్రహించడం నా వల్ల కాదనైనా నేను బలహీనండి ప్రభు ఇవేవి నా ఊహకు అంతే పడతలే కేవలం మీ యొక్క అభిషేకం ద్వారానే నాకు ఇవి ఇంకా నా నా నా నా నా నా నాకు దొరకవు ప్రభు సహాయపడండి ఎందుకంటే మీ నామంలో మీ యొక్క యోగ్యతలో మీ యొక్క గుణగణలలో ప్రతి దాంట్లో మాకు ఒక విడుదల ఉంది ప్రభు దేవుడు మనకు తోడు కాబట్టి రక్షకుడు తోడైన వాడే రక్షించేవాడు మమ్మల్ని రక్షించుకున్నారు మాకు తోడినరు దీమారాత్రులు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు గొప్ప దేవుడు నీతితో నీతి విచారణ చేస్తూ యుద్ధాన్ని మీరు జరిగిస్తున్నారు ప్రభా విధంగా యుద్ధంలో ఉన్నాం ప్రభా దుష్ట శక్తులకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం వాడి బంధకాలలో ఉన్న వారిని అందరికి మిగిలిపోయిన ప్రజలకు ప్రకటిస్తున్నాం హితంత్సరం అంటే అదే లోకాసర్థకాలు జరిగింది మాకు అదే చెప్పించేది ఆత్మ నా మీద ఉన్నది ఎందుకు ప్రకటించడం కోరుదు రోగులను స్పష్టపరచడం కోరుదు చర్చలలో బంధింపబడ్డ వారికి విమర్శించడం కాబట్టి నేను అటువంటి సేవా పరిచయలను మమ్మల్ని అనిపించండి మా వ్యక్తిగత గుర్తింపులు ఎక్కడ అవసరం లేదు ప్రభావ మీరే మిమ్మల్ని గుర్తించాలా మనుషులు మేము వాక్యం చెప్తుంటే అటువంటి పరిచయలకు మమ్మల్ని అనిపించి వింటున్న వారి జీవితంలో విశేషమైన అద్భుతం జరిగించి స్వస్థత జరిగించమని ప్రతి దుష్ట శక్తిని గ్రతిస్తున్నాం విడిచిపెట్టుకోండి ఎవ్వరి జీవితాలు ఉండడానికి వీలు లేదు ఏ శ్రీ క్రీస్తు ప్రతి ఒక్కరు విశేషమైన సేవా పరిచయం చేసి అనేకమైన ఆత్మను సంపాదించుకొని అనేకమైన కీటాలు పొందుకోవాలి అటువంటి కీటాన్ని ఎవరు కీటాన్ని అపహరింపకుండా జాగ్రత్త పడిన ఉన్నవి ఎవరుకుంటారు అని చెప్తున్నారు ప్రభు కాబట్టి నేను జాగ్రత్తగా వాటిని మేము కాపాడుకోం ఎవరికి మేము ఛాన్స్ ఇవ్వద్దు అటువంటి సేవా పరిచయలు మమ్మల్ని అందరూ నడిపించమని నానైనా ఏసుక్రీస్తు పరిశుధన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం చూడండిగా ప్రాట్ గుడ్ నైట్ సార్